కీర్తన నూట డెబ్భై రెండు హరినిను నెరగని అలమట ఇంతే షాయా చరణంటినిదే నీకే సర్వేశ్వచ్చితి స్వర్గము తొల్లి సుకృతములెల్లా జేసి ఇచ్చగొలిచితి సురలిందరినీ గత్సుల పుణ్యము తీర కమ్మటి జన్మములకే వచ్చితి పురుషార్థము వడి నెందుగానూ వెదకితి భూములెల్ల విశ్వకర్త్యవ్వడోయంట చదివితి పుస్తకాలు సార్య సార్యకు తుదననుమానమున తొమ్మికలు తెల్లగా ముదిసితి నింతేగాని ముందరేమీ గానను చింతలెల్ల నుడిగెతి శ్రీవేంకటేశ్వర నిన్ను వింతలేక శరణని వెలసితిని చంతల ఇన్నాళ్ళు దాకా చిక్కి కర్మముల బట్టీ చిక్కి కర్మముల వట్టి గంతులు వేసితిగాని కడగానైతిని